మూడు వందల డెబ్బై ఆరు ఇతర మెరగ గతి ఇది సతత పూర్ణునికి శరణ్యము సర్వలోకముల సాక్షి కాచిన సర్వేశ్వరునకు శరణ్యము ఉర్వికి మింటికి నొక్కటెరిగిన సార్వభౌమునకు శరణ్యము శ్రీకాంతను రము చెంగట నిలిపిన సాకారునకుశ్యము పై కొని వెలిగేటి పరంజ్యోతి ఔ సౌకుమారునకు శరణ్యము తగనిహపరములు దాసుల కొసగేటి జగదీశ్వరునకు శరణ్యము నగు శ్రీ వెంకటనాథుడ నీకును సగుణమూర్తి దేశరణ్యము